వందలు జాయి ప్రతి ఒక్కరికి వంద మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము ప్రియంక సిస్టర్ పాట పాడుతుంది పరిశుద్ధ రజానికి వందనాలు తండ్రి యేసుకృష్ణ రజానికి వందనాలు ఇక్కడ ఇద్దరు ముగ్గురుంటే అక్కడ మీరుంటారు రాజా మరికొని నాప్పటి మందరం కూడినాం దేవా దివా అందరం మీద దిగండి దేవాని ఆత్మ నా అర్పుత ఇచ్చండి దేవ ముఖ్యంగా మమ్మల్ని కాచి కాపాడి సజీవ నిలబెట్టిన దేవానికి వందనాలు ఏసుక్రిస్తానికి వాక్యంధర మీరేమతని మాట్లాడి దేవా పడాల మహిమ పొంది దేవాని నామానికి ఇస్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుక్రిస్తు నామలు అడిచిన ఆం తండ్రి ఆ మేన్ ప్రైజ్లాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అందరికి ప్రైజ్లాడు దేన మోంగడిని చాలయ్య ఏయీ దినముల కంటే శ్రేష్ఠము నా యేసయ్య నీ సన్నిధిలో కదిన మోంగడిని చాలయ్య ఏయీ దినముల కంటే శ్రేష్ఠము నా యేసయ్య హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Hallelujah, Hallelujah, Hallelujah! We welcome monastery together and God let us know. Thank God bless God. Say a glamour and sais from what we want. రాజాది రాజైన దావిదు కూడా నీ సన్నిధిలో ఆనందించి సంతోషించెనుగా నీ సన్నిధిలో గానము చేసి నాట్యమాడెనుగా నీ సన్నిధిలో ఆనందించి సంతోషించనుగా నీ సన్నిధిలో గానము చేసే నాట్యమాడెనుగా Hallelujah halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya ee sannidhi lo okka dina mogadipina jalayya కంటే శ్రేష్ఠమున పరలు కాదు సైన్య సమూహం పరలో కాదులా సైన్య సమూహం పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానము చేసనుగా ఇక పరలు కునాదులన్నీ యూగిపోయేనుగా parshudd parshudd aniganam chesenuga <Sessing> <Sessing> ikaparal oka pu naadalanni yoodi poayenuga hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah డిపిన చాలయ్యా కంటే శ్రేష్టములా థ్యాంక్ యూ అందరికి ప్రెజ్లాడ్ మన మధ్యలో మనకు మాధురి సిస్టర్ గారు వాక్యం అందిస్తారు ప్రెజ్లాడ్ సిస్టర్ మీరు వాక్యం అందించండి సిస్టర్ మీట్లో పెట్టి రు తీయలేదు మీరు సారీ అండి నీతి న్యాయములను సారీ అంటే సామెతలో సామెతలో అధ్యాయము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వర్షము చదువుకుందాము నీతి న్యాయములను ప్రధానతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందు ప్రార్థన చేసుకుందాము మహోన్నతగా మా దేవం పర్వోన్నత మా తండ్రి మిగతా వేల ఆది వంద స్తోత్రాలువ ఇదిగో నా తండ్రి ఎవ్యండా తండ్రి నీతి న్యాయాలు దేవా ప్రతి విధమైన దాన్ని నా తండ్రి మేము తెలుసుకుంటామని చెప్పిన నా తండ్రి దేవా మీ వాక్యాన్ని మీరు మాకు ఉన్న విధానాన్ని బట్టి మీకు అందినాలి దేవా మాట్లాడుతుంది నా తండ్రి నన్ను మరుగు చేసి ప్రవ్వా నా తండ్రి ని దాసులైన వారితో మీ బిడ్డలైన వారితో నా తండ్రి నాతో అందరితో మాట్లాడమని ప్రవ్వా నా తండ్రి దేవ మీ ఆత్మీయ నడిపింపును మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును నా తండ్రి అనుగ్రహించమని ప్రభావా నోటి మాటగా కాక నా తండ్రి దేవా మీ వాడుకోమని ప్రవ్వా దేవా అనేకులకు ప్రవ్వా నీ వాక్యాన్ని దేవ మీరు ఉద్దేశించి ఉన్నారో నా తండ్రి ఆ వాక్యాన్ని నా తండ్రి మీరే నా తండ్రి మీ బిడ్డలతో మాట్లాడమని నచ్చరేయడానికి ఏదైనా ప్రార్థిస్తూ తండ్రి ఆమె నీతి న్యాయములను యధార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందని చెప్పనని వాక్యము బోధిస్తూ ఉంది వాక్యంలో ఇంకెళ్ళినట్టయితే వ్యర్థమైన కీర్తనలో నూట అధ్యాయం ముప్పై ఏడో వర్షనంలో వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము అని చెప్పనని కీర్తనకారుడు ప్రార్థిస్తా ఉన్నాడు వ్యర్థమైన వాటిని మనం వ్యర్థమైన వాటిని ప్రతి విషయంలోనూ జ్ఞాపకం చేసుకుని ఆలోచన పూర్వకంగా ఉండకపోతే మన కన్నులు కొన్ని ఉపయోగకరమైన వాటిని చూడవచ్చు ఆ వ్యర్థమైన వాటిని చూడవచ్చు అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోకపోతే మనం మన కళ్ళు వెళ్ళిన చోటికి మనసు మనసు వెళ్ళిన చోటికి మన ఆలోచనలు మన ఆలోచనలు వెళ్ళిన చోటికి మన మన క్రియలు కూడా అవే వాటిలో అవే పనిలో చేస్తా ఉంటాయి కాబట్టి వాటిని ఆ వ్యర్థమైన వాటిని త్రిప్పు చూడకుండా నా కన్నులను త్రిప్పి అని చెప్పానని కీర్తనకారుడు ప్రార్థిస్తా ఉన్నాడు తర్వాత సామెతలు ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా మనం చూసుకున్నట్టయితే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచము అని ఇక్కడ ఆ దాసుడు పలుకుతా ఉన్నాడు వాటిని అబద్ధాలు ఈ లోకంలో ప్రతి విధమైన ఏదైతే దేవుడికి ఆసహ్యమో ఏదైతే దేవుడు మనం చేయకూడదు చూడకూడదు అని చెప్పనని అనుకుంటా ఉన్నారో వాటిని మనం చూడకూడదు ఆ అబద్ధాలు అబద్ధము అబద్ధములకు జనకుడు అని చెప్పనని అపవాది ఆ అబద్ధములకు జనకుడు అని చెప్పనని అబద్ధంలో నుంచే మరణం వస్తుంది అని చెప్పనని ఆ వాక్యం బోధిస్తా ఉంది కాబట్టి మనం జీవంలోనే ఉండడానికి ఆ మరణంలోనికి వెళ్లకుండా ఉండడానికి అబద్ధాలను అబద్ధం ఆడకుండా మనం వాటి నుంచే దూరంగా దూరంగా వెళ్ళిపోవాలి అలా దూరంగా ఉండని అని చెప్పనని ఆ దాసుడు వాక్యము వాక్యాలు దాసుడు వేడుకుంటా ఉన్నారు అయితే పేదరు ఒకటో పేతులు రెండో అధ్యాయము పదకొండో వచనంలో వాక్యం సలవీస్తుంది అంటే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అని చెప్పనని శరీరాశలను విసర్జించండి అని వాక్యం బోధిస్తా ఉంది ఏంటి ప్ర మీరు పరిదేశం మనం ఈ లోకానికి సంబంధించిన వారము అయితే కాదు మరి ఏంటి మనం ఇక్కడికి దేనికి వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మనకైతే మనకైతే దేవుడి ప్రణాళిక ఆ బయలుపరచబడిన వారికి అయితే ఆ కొంతమందికి ఉండొచ్చు కానీ అందరికి తెలిసి ఉండకపోవచ్చు అది ఏంటి మనం ఇక్కడ యాత్రికులుగా వచ్చాము ఈ జీ దేవుడు మనం ఈ లోకల్లో పుట్టాము మనం ఏం పని అయితే చేస్తున్నా అంతవరకు చేసుకొని మన కుటుంబీకులతోనూ మన ఆ కొంత టైం అనేది లేకపోతే మన ఉద్యోగాలు మన పనుల్లో మన గృహస్థ జీవితంలో అలా మనం ఇంత వరకే చూసుకొని ఇంత వరకు పర్ఫెక్ట్ గా ఉన్నామా ఈ పనులు మనం చేసుకొని మనం మన జీవితాన్ని కంపేట్ చేసుకునేవారుగా ఉండొచ్చు కానీ దేవుడు మనకి ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించి ఉన్నారు అని చెప్ప నని చెప్పి వాక్యం బోధిస్తా ఉంది అయితే ఈ లోకంలో మనం యాత్రికులమే కారంగా చూసుకున్నట్టయితే ఈ లోకంలో మనం మనమైతే పరదేశులంగా ఉంటా ఉన్నాము ఈ ఈ లోకం ఈ భూమి ఈ ఈ స్థానం అనేది ఈ అనేది మనకు మన సొంత దేశము మన సొంత పట్టణం అయితే కాదు మనం ఈ లోకానికి యాత్రికులుగా ఆ ప్రణాళిక దేవుడు ఏదైతే మనకి మన ఈ బాధ్యతలే కాకుండా దేవుడు మనకి ఏ బాధ్యతలు అనుగ్రహించి పంపించారో అది తెలుసుకొని ఆ పనుల వాటికి ఆ మన యాత్రికులమై ఉన్నాం గనక ఆత్మకు ఈ లోకంలో పనిచేసే వీటికి కాదు మనం దేవుడు మనల్ని మనలో ఏ ఆత్మ ఆత్మను ఉంచారో ఏ పనులను మనకి అనుగ్రహించి ఉన్నారు మనం ఈ లోకంలో చేసే పనులు చాలా ఈజీగా నేర్చుకుంటే చాలు మనం చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మనం చేసేస్తానే ఉంటాము కానీ దేవుడు అప్పగించిన పని చేయడానికి చాలా చాలా చాలా బాధలు అయితే అని అనుకుంటాం మనం చూసే వాళ్ళకి అలా కనిపిస్తాయేమో కానీ ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకది గొప్ప భాగ్యంగా ఉంటా దేవుడు ఈ లోకంలో చేసిన పనికి ఎవరైనా కాసేపు మెచ్చుకుంటారో అదే పనికి కొంత సమయం తర్వాత ఆ ఏం చేశారులే ఆ ఏం చేసిందిలే అన్న మాట అయితే వచ్చింది లేదా కొంతవరకు అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నట్టు అయితే గనక బాగా చేసింది బాగా చేశారు ఈ పని అని చెప్పనని అనుకుంటారు అంటారు కొంతవరకు అప్రిషియేట్ చేస్తారు కానీ దే అందులో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కొంతవరకు మనం నేర్చుకున్నాక పోను పోను మనకి ఎటువంటి ఇబ్బంది అన్నది ఉండదు కానీ దేవుడు అప్పగించిన పని చేసుకుంటా వెళ్ళేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం మనమైతే ఎటువంటి పరిస్థితుల్లోని ఇంతవరకు మనమైతే ఎవరం ప్రస్తుతం వరకు అయితే వెళ్ళలేదు కష్టమైన పనుల్లోకి వెళ్ళలేదు కానీ చాలా మంది దేవుని దాసులు వాళ్ళు ఎంతగానో స్ట్రగుల్స్ ఫేస్ చేసి దేవుడు ఇచ్చిన పని ఏదో ఆ తెలుసుకునే ఇచ్చిన ప్రణాళిక ఏంటి అని ఎంతో మంది వాళ్ళకి తగ్గట్టుగా ఎంతగానో ప్రయాసపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఆ వాళ్ళు చేసే పని చిన్నదైనా కావచ్చు పెద్ద మిషనరీలుగానైనా ఉండొచ్చు చిన్న చిన్న మారుమూల ప్రదేశాల్లో వాళ్ళు ఇబ్బందులు పడతా దేవుడు దేవుడు ఇచ్చిన పనుని నెరవేరుస్తున్నారు ఆత్మకు శరీరానికి ఇక్కడ ఇదే పోరాటం వాళ్ళు చేస్తా ఉన్నారు ఆ ఎంతగానో ఇబ్బందులు పడి కష్టపడి వాళ్ళు వాక్యాన్ని బోధించడమే ఆత్మల కొరకైనా రక్షణ తెలియని వారికి అన్యజనులకి రక్షణ ప్రకటించడం అయితేనేమి ఇలాంటి వాటన్నింటికి బోధించడంలో వాళ్ళు ఎంతగానో ఇబ్బందులు పడతా ఉన్నారు పడతా పోరాటం పడతా ఉండి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి అదే విసర్జి వాక్యం బోధిస్తుంది కదా విసర్జించాలి అని చెప్పనని అయితే ఎప్పుడు మన ఈ శరీరాన్ని బట్టి ఆలోచిస్తే మనం కంఫర్ట్ జోన్ లో ప్రశాంతమైన వాతావరణంలో చక్కగానే ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుడు విషయంలో దేవుడు ప్రణాళిక ప్రకారంగా వెళ్తా ఉంటామో అప్పుడు అదే అవుతుంది కదా ఈ శరీరాన్ని విడిచిపెట్టి దీని ఆశలు దీనికి కావలసిన కంఫర్ట్ సుఖ అనుభవం ఇవన్నీ వదిలిపెట్టి దేవుడి ఉంటా ఉన్నట్టయితే అది చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఇబ్బందిగా ఉంటుంది కాని దాని తర్వాత వచ్చే మన ఎవరైనా మనమే ఎవరైనా పడ్డ ప్రయాసకి ఫలితము ఉంటుంది అయితే ఆత్మకు శరీరానికి ఉన్న ఆ పోరాటాన్ని మనం జయించాలి పోరాటాన్ని జయించ జయించాలి దానికి గా నాజరు ధనవంతుడైన ధనవంతుడు లాజరు పేదవాడైన లాజరు ధనవంతుని విషయంలో ధనవంతుడైతే తింటా తాగుతా తింటా తాగుతా తన సుఖానుభవంలో తను చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు కానీ లాజర్ అయితే ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్మరిస్తా తను చాలా పేదరికంలో ఉన్నప్పటికీ తను ఎదురే ఎదురటే ఉన్న ఆ ధనవంతుడు అంత కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు సుఖానుభవన ఉన్నప్పుడు ఆయన బాధపడలేదు కానీ ఆత్మలో ఆయన సంతోషిస్తా ఉన్నాడు ఆయన అంతే నీతిగా దేవుణ్ణిలో ఉంటా ఉన్నాడు కానీ ఆఖరికి ఏం జరిగింది ఆయన ఈ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది ఆయన దేవుడి రొమ్మన అనుకున్నవాడుగా ఉన్నాడు ఆయన ఈ శరీరంలో ఈ లోకంలో ఈ శరీరాన్ని జయించి ఓడించి శరీరాన్ని తన ఆశలను ఓడించి దేవుని దగ్గర తన ఆత్మీయ పూర్వకంగా ఆయన ఆ శరీర ఆశల్లో ఆయన జయించి దేవుని దగ్గర దేవుని దగ్గర ఉండడానికి కారణమైంది ఈ శరీరాశ విసర్జించినట్టయితే మనం దేన్ని పొందుకుంటాము అంటే దేవుణ్ణి ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గర స్థానాన్ని పొందుకునే వారిగా ఉంటాము అటు రీతిగానే ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పదహారవ పదహారో వచనం చూసినట్టయితే కాగా మీరు మీ దేవీ లఘు పిల్లలై మీ పూర్వపు ఆ అజ్ఞాన దశలో మీకుండిన ఆసన ఆశలను గ్రహి అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలు ఎందు పరిశుద్ధులై పరిచ ఉండండి అని చెప్పనని వాక్యం బోధిస్తూ ఉంది కాబట్టి మీరు ఒకసారి మళ్ళా ధ్యానం చేద్దాము కాగా మీరు విధేయులకు పిల్లలే ఎలా ఉండాలి మనం విధేయతను కనపరుస్తా రెస్పెక్ట్ గా ఒబీడియంట్ గా మనం ఉంటే పిల్లలే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనం దేవుని ఎరుగక ముందు మారు మనసు పొందక ముందు మారు మనస్సుని పొందక ముందు అజ్ఞానంలో దేవుడు అజ్ఞానంలో మనం ఉన్నాము దేవుడు జ్ఞానంగా నీతి న్యాయములు ఆ జ్ఞానము కలిగి కలిగిన దేవుడు ఆయనే జ్ఞాన జ్ఞానంగా ఈ లోకానికి ఉంటా ఉన్నారు అయితే ఆ అజ్ఞాన దశలో ండిన ఆశలను మనం దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నామో సర్వసత్యంలోనికి మనం నడిపించబడతాము ఈ అజ్ఞానంలో ఉన్నట్లయితే మనం ఈ ఈ లోకానికి సంబంధించిన ప్రతి విధమైన ఆశల్లోనూ బంధకాల్లోనూ మనం ఆ బంధకాల్లోనూ మనం మనం ఉండిపోతాం వంధించబడి ఉంటాము ఆ మన ప్రవర్తన కూడా ఈ లోకానుసారంగా ఆ మనం ఏ విషయంలో నిమగ్నమై ఉంటామో వాటి ప్రకారంగానే మన ప్రవర్తన కూడా ఆ మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని సర్వసత్యంలోనికి నడిపించబడ్డామో వాటి నుంచి మనల్ని ప్రభు అని దేవుడు విముక్తినిస్తా ఉంటాడు అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తా ఉంటారు సర్వసత్యం లాంటి దేవుడు మనల్ని నడిపిస్తారు ఈ లోకం ఇది మనకి కాదు పరిశుద్ధులకు తగిన లోకం ఇది కాదు మనం ఉన్నది ఏంటి అంటే ఇదంతా మాయా ఈ లోకంలో మాయ లోకంలో మనం ఉంటాము ఈ దీన్ని ఏలేదు ఎవరు అంటే యుగ సంబంధమైన దేవతలు వాటి అనుచరులు ఈ లోకాన్ని ఏలుతా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో ఇలా ఈ బంధకాల్లోనే ఉండిపోతాం కానీ దేవుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ అజ్ఞానాల నుంచి విడిపించబడి మనం సర్వ సత్యాల్లోకి వెళ్తాము మన హాశల్ని అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వారు మనల్ని పిలిచిందెవరు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనల్ని పిలిచిన దేవుడు ఎలా ఉన్నారు పరిశుద్ధుడుగా పరిశుద్ధుడై ఉన్నారు నమ్మదగిన వారుగా విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడు అల్ఫా ఒమేఘ ఇలా చాలా సర్వ సృష్టికర్త ఉన్నవాడు నా అనవాడు నేను ఎన్నో నామాలు ప్రభుకి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత ముందు ఎవ్వరూ పట్టజాలరు ఆయన పరిశుద్ధతను ఎవ్వరూ ముఖాముఖిగా చూడలేరు ఆయన అంత పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని చెప్పనని వాక్యం సెలిస్తూ ఉంది ఆయన పరిశుద్ధుడు వాక్యం నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పని వాక్యం బోధిస్తూ ఉంది అయితే ఆయన ఈ సమస్త ప్రవర్తన అంటే ఒక ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక పడిపోతే అన్ని విషయాల్లో మనం పడిపోయినట్టే కానీ ఇది పాటించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది దొంగతనం చేయలేదు కదా లేకపోతే ఇంకా ఏదో ఇంకా ఏదో అన్ని పాటిస్తున్నా అన్ని పాటిస్తున్నా అక్కడ వాక్యంలో యవ్వనస్తుడు వచ్చి అయ్యా నాకు ఆ నిత్యలోకం కావాలి అంటే పరిలోకం పొందుకోడానికి నేను ఏమి చె చేయాలి అని అన్నప్పుడు నువ్వు ఆజ్ఞలన్నీ గైకోను అని చెప్పనంటే నేను చిన్నప్పటి నుంచే ఆ మొత్తం చేస్తున్నాను ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నానంటే అయితే నీకున్నది అమ్మేసేసి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా చాలా ధనం ఉంది దాన్ని అమ్మేసేసి బీదలకిచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన ఒక్క దాంట్లో విడిచిపెట్టుకోలేడు ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడు కానీ ఒక్క దాంట్లో ఆయన దేవుడు చెప్పారు కదా డబ్బులో నీ దగ్గర ఉన్న ఆస్తిని అంతా అమ్మేసి బీదలకిచ్చేసి నువ్వు నన్ను వెంబడించా అని అన్నారు అతను మిగిలి ఆస్తిపరుడు గనుక ఆయన మిగిలి వ్యసనపడుచో ఇలా అన్నారని చెప్పానని ఆయన సనుక్కుంటా కొనుక్కుంటా అతను వెళ్ళిపోయాడు అప్పుడు ఇదంతా ధర్మశాస్త్రం అంతా గై ఆచరిస్తా ఉన్నాడు ఆచరిస్తా అవలంబిస్తా ఉన్నాడు కానీ దేవుడు చెప్పిన యొక్క ఆగ్ఞ విషయాలు పడిపోవడం వల్ల అతనికి ఆయన కోరుకున్న యవనస్తుడు కోరుకున్న ఆ పరలోక రాజ్యం కింద కోరుకున్నాడా వెళ్ళగలిగాడా మిగిలిన వ్యసన పడుతూ దేవుణ్ణి కూడా తిరస్కరించి ఆయన వెళ్లిపోయాడు అలాగే ఇదే సంస్థ మనం ఈ అలాగ ఇలా ఈ సమస్తమైన ప్రవర్తన ఎందు ప్రతి విషయం ఆజ్ఞలు ఎందు గైకొని వాటిని తిరస్కరించినట్టయితే మన ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగానే వెళ్ళిపోయితే సమస్తమైన వాటిల్ని దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యండి అన్నప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం పాపంలో పట్టబడిన స్త్రీ అందరూ పట్టుకొని వస్తారు ఆ దేవుణ్ణి ఏరు కాటంలో క్రీస్ దేశప్రభుని ఏరుకాటంలో పెడదాము అని చెప్పనని ఆ అందరూ ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు న్యాయం ఏం చెప్తావు చెప్పు ఈ పాపంలో కట్టబడింది అని చెప్పను అని అన్నప్పుడు దేశప్రభు మీరు ఎవరైనా పాపం లేని వాళ్ళు ఫస్ట్ రాయి వెయ్యండి అని చెప్పను అని కదా అంటా ఉన్నప్పుడు ఎవ్వరు లేరు దేవుడు ఆకాశం నుంచి ఎవరైనా ఒక్క నీతి మంతుడు ఉన్నాడా అని చెప్పనని చూస్తా ఉంటే ఒక్కళ్ళు కనిపించట్లేదని వాక్యం సెలవిస్తా ఉంది అయితే ఏంటి సమస్త ప్రవర్తన కూడా ఉందో ఒక్క దాంట్లో కూడా మనం పడిపోకుండా ఉండాలి అయితే వాళ్ళందరూ రాళ్ళు వేయకుండా వెళ్ళిపోతారు ఏంటి దేవుణ్ణి ఏరికాటంలో పెడదామని చెప్పను అని వస్తారు ఇప్పుడు ఈ రాళ్ళు వేసి చంపద్దు అని చెప్పను ఇప్పుడు ఆ పాపం అంటే ఒకళ్ళతో అయ్యేది కదా ఈ పాపాన్ని చేసింది ఒక్క మనిషిని తీసుకొచ్చారు ఏంటి రెండో వాళ్ళని తీసుకొని రావాలి కదా అని చెప్పను ఆమె ఆ అని చెప్పాను అని అంటే నువ్వు మోస ధర్మశాస్త్రాన్ని ఆ కొట్టేశావు నువ్వు దాన్ని ఫాలో అవ్వలేదు అని చెప్పను అని సరే కొట్టండి అని అంటే ఇది దేవుడికి విరుద్ధంగా ఏంటి ఆయన మనల్ని రక్షించడానికి ప్రతి పాపం నుంచి ప్రతి విధమైన ఆ పాపం నుంచి మనల్ని శ్రమ నుంచి మనల్ని విడుదల చేయడానికి వచ్చిన ప్రభువు ధర్మశాస్త్రం అయితే శిక్షించమని చెప్తుంది కానీ ఆయన ప్రేమ కృప కనికనం మనల్ని ఎంత పాపలం ఉన్నప్పటికీ మాత్రం మనల్ని శిక్షించమని చెప్పదు ఆయన అందుకే కదా మన కోసం ఆ మరణించి మన కోసం ప్రాణాన్ని పెట్టి అంత త్యాగం చేసి నా ప్రభువు ఈమె విషయాల్లో అలా చెప్తారా కొట్టండి చంపేసేయండి అని చెప్పను అంటారా అంటే అది కాదు అది దేవునికి విరుద్ధంగా అని చెప్పనని అని చెప్పనని అలా చెప్పలేదు అయితే దేవుడు ఎవ్వరు ఎవ్వరు లేరు మీరు ఏదైనా పాపం లేనోళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు కొట్టేయండి ఆమెను కొట్టండి అని చెప్తున్నప్పుడు ఎవ్వరు ఉండరు వెళ్ళిపోతారు దేవుడు ఎవరు మాత్రం మిగిలిన్నారు యేసు ప్రభు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మిగిలి ఉన్నారు ఆయన పరిశుద్ధుడిగా ఆయన నిలవబడి ఉన్నారు ఆమె అమ్మ ఎవ్వరు కొట్టలేదా ఎవ్వరు లేరా నేను శిక్షించడానికి అయితే నేను నిన్ను శిక్షించను నువ్వు మరలా ఈ పాపం చేయకుండా సమాధానంగా వెళ్ళరా అని చెప్పనని అంటారు అయితే దేవుడు ఇంకొక ఛాన్స్ ఆమెకిచ్చినట్టే ప్రతి ఒక్కరికి భూలోకంలో ఎవ్వరము లేదు ఆయన పాప ఆయనలో ఆయన రక్తంలో కడగబడితే తప్పనిచ్చి ఎవ్వరూ పరిశుద్ధులుగా కానేరరు నేను మంచిదాన్ని నేను మంచువానే వా అని లేదు మొత్తం మన లైఫ్ హిస్టరీ మొత్తం చూసుకుంటే ఎక్కడో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉండేది ఆ క్వశ్చన్ మార్క్ ఎక్కడి నుంచి పోయి అంటే దేవుడి రక్తంలో కడగబడ్డం వల్ల మాత్రమే పోయిద్ది అది నిర్దోషమైనది పరిశుద్ధమైన రక్తంగా పరిశుద్ధమైన దేవుడిగా ఆయన ఉంటా ఉన్నారు అదే అలాగే ఆ మనల్ని సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి అని చెప్పనని వాక్యము బోధిస్తా ఉంది కాబట్టి తర్వాత ఒకటో పేతృ ఒకటో అధ్యాయము పదమూడో వచనం గనక మనం చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే కాబట్టి మీ మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబరమైన బుద్ధిగల వారే ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండు అని చెప్పనని వాక్యం బోధిస్తా కాబట్టి మీ మనస్సు అను కట్టుకొని మన మనస్సుని నిగ్రహంగా జాగ్రత్తగా నడుకట్టుని కట్టుకొని నిబ్బరమైన మనస్సాక్షి కలిగి కదల్చబడని మనస్సుని బుద్ధిని కలిగి అదే ఎందాకనుకున్నాం కదా మన ఆలోచన మన మనసు వెళ్ళిన చోట ప్రతి చోటకి మన ఆలోచన మన మనస్సు మన ఆలోచనలు మన పనులు మనము వెళ్ళకూడదు అలా దాన్ని గట్టిగా హ మనము నిగ్రహించుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం అలా ఉన్నట్లయితే ఆ నిబ్బరమైన బుద్ధి కలిగి మనసు కలిగి ఆ మన మనస్సుని గట్టిగా కట్టుకొని ఆ మనం కట్టుకొని ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి చెప్పనని యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన మనకి ఆయన ఏం తీసుకొస్తారు రెండో రాకడ్లో ఆయన ఆయన మొదట అయితే గొర్రపిల్లగా వచ్చి ఉన్నారు ఆయన శ్రమ పొంది మన కొరకు ఒక గొప్ప యాగం చేసి ఉన్నారు కానీ ఈసారి వచ్చేటప్పుడు ఆ కొథమసింహం ఆయన ఆ కాబట్టి ఆయన ఆయన కోసం నిలబడిన వారికి ఆయనలో నిలిచి ఉన్న వారికి ఆయన కృప జీవ కిరీటము నిత్య రాజ్యము ఇలాంటి వాటిని ఆయన అయితే తీసుకుని వస్తారో ఆయనలో లేని వారికి నిత్య నరకాగ్ని కి అయన్ని వారందరూ పాత్రలు కావాల్సిందే నిత్య నరకంలోనికి వెళ్లాల్సింది కాబట్టి ఆయన వచ్చే వరకు కృపను పొందుకోవడానికి నిరీక్షణతో వేచి ఉండాలని చెప్పనని వాక్యము సెలవిస్తుంది కొద్ది మాటలను దేవుడు తన వెనుకల్లో ఆ దేవించి దేవ మా ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నతుడా మహాపరిషత్తుడా మహాగనుడ స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఇదిగో నా తండ్రి దేవా మన మా మనస్సు అని నాడుకట్టుని నా తండ్రి మేము కట్టుకొని ప్రవ్వా నిబ్బరమైన బుద్ధి గలవారమై ప్రవ్వా మేము ఉండడానికి కృపి చూపించండియా దేవా మీ సన్నిధానంలో నా తండ్రి దేవ నిరీక్షణ కలిగి నా తండ్రి మీరు ఇచ్చిన రక్షణను నా తండ్రి గట్టిగా పట్టుకుని ప్రవ్వా అక్కడ వరకు నా తండ్రి మేము రక్షణను మేము కాపాడుకోవడానికి మారు కలిగి నా తండ్రి దేవ మీ ష్టమైన బిడ్డలంగా నా తండ్రి మే ఉండడానికి నా తండ్రి మీరు కృప చూపించండి ఎప్పుడు నా తండ్రి పరిశుద్ధ ఆత్మను కలిగి నా తండ్రి దేవా మీ నా తండ్రి జ్యోతిలై వెలగడానికి కృప్రహించండి ప్రభావ దేవ ఇదుగు నా తండ్రి మీ వాక్యం నా తండ్రి మన ట్రోజని నా తండ్రి గద్దించి ఉండగా నా తండ్రి దేవ మీ గద్దెంపునకు నా తండ్రి లోబడి ఉండి ప్రభావ నా తండ్రి ఆత్మలో నా తండ్రి దేవా ఆత్మావేశమే ఉండడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి దేవా మా బుడ్డిలో దివ్యలు నా తండ్రి ఆరిపోకుండా నా తండ్రి దేవ ఆత్మ అగ్ని నా తండ్రి అగ్ని మీ పరిశు నా తండ్రి అనుగ్రహించమని కృప చూపించమని తండ్రి మీ అగ్నితో మీ వెలుగుతా నా తండ్రి దేవ మేము వెలిగించబడ్డానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దామని ప్రభావ ప్రేయస్ లో నా తండ్రి చిన్న బాబుని నా తండ్రి దేవ రిక్వెస్ట్ నా తండ్రి పెట్టి ఉండగా ప్రభావ వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రవ్వ వారికి అనుగ్రహించండి నా తండ్రి సిస్టర్ నా తండ్రి డయాలసిస్ నా తండ్రి విషయంలో కూడా మీరు వారి నా తండ్రి దేవామి పాదాలు పట్టుకుని అడిగినప్పుడు నా తండ్రి ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించిన గొప్ప దేవుడు ప్రవ్వా దేవామి ఇలా స్వస్థతను నా తండ్రి ఆ బిడ్డలపై అనుగ్రహించమని ప్రవ్వా పాదాలు పట్టుకొని అడుగుతున్నామయ్యా దేవా ఎదుగు నా తండ్రి మీ నిత్య రాజ్యానికి వారసుల మీ గొప్ప అవకాశాన్ని నాకు మీరు మాకు మీరు అనుగ్రహించి ఉన్నారయా దేవా నా తండ్రి ఆ నా తండ్రి దేవా చేరడానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని నజరేడైనా వేసైనా ప్రార్థించి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆ మీన్ సిస్టర్స్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లోడ్ బాబు కోసం ప్రార్థన చేద్దాము శాంతమ్మ సిస్టర్ క్యాథిన్ అక్క ప్రార్థన చేస్తారు లాస్ట్ కన్నర్ ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చేస్తారు క్యాతి మీరు చేయండి అక్క బాబు కోసం బాబు కోసం కదా బాబుకి కిడ్నీ ఫెయిల్ అయిన రెండు కిడ్నీలు బాబుకి దేవుడు ముట్టాలా సుషపరచాలా వాళ్ళకి డబ్బులు కూడా ఇబ్బంది ఉంది డబ్బులు కూడా దేవుడు సాయం చేయాలా అని చెప్పి ప్రార్థన శిఫా అని బాబు ఫేరు మీ చేస్తున్నా పరిశుద్ధుడా మైమోహనాథుడా సశక్తి మంత్రిరా జీవంగల దేవానికి బంధనాలు వేసుప్రభా సర్వాధికారైన తండనికే వందనాన్ని సుపభ ఇంతవరకు మాకు తోడే నడిపించే విజయం తండ్రినికే వందన వాకించే మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టనికే స్తోత్రంలో చెల్లిస్తాం పరిశుద్ధమైన దేవానికే వందనం మరి చిన్న పాప విషయంలో ఆ బిడ్డను ముట్టడి తాకండి స్వస్థత ఇచ్చేయండి విడుదల దేండి అకిజ్ఞల పోయండి దేవాని జీవాధిపతి ప్రభా గొప్ప విజయాన్ని మీద దయచేయండి దేవ కుటుంబకున్న బంధకాలు కట్టని వేరే కొట్టండి దేవ స్నేహిత శక్తుల్ని కూలిపోక గొప్ప విజయాన్ని మీద దయచేయండి చిన్న పాప చుట్టూ అగ్ని కంచపెట్టండి పరులో కొత్తలు డాక్టర్కి మంచి జ్ఞానం ఇచ్చి నడిపింపబడను గాక దేవా నేసుప్రభా నీ గాయంలో స్వసత ఉంది ప్రభా అప్పుడొక సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలా గాయం ధర దేవా మీరే కారం జరిగించండి ఆ కిడ్నీలో జీవాన్ని పోయండి మీ వాకును పంపించి బాగు చేయండి దేవా యేసు ప్రవానికిల సంపత్తి ఒక అవసరంగా తీర్చి దీవించి ఆశీర్వదించండి ఆ కుటుంబం కావసిన కళను తీర్చండి దేవా ఏసు ప్రభావ డబ్బులను సహాయం చేయండి ఆటంకాలను తొలగించి ముఖ్యంగా యేసుకృష్ణ నామములు దేవా ఆ కుటుంబానికి రక్షణ దండి దేవా సైతం చికెత్ని గర్దిస్తున్నావు నాయన ఈ రాత్రికాల కుటుంబానికి మీరే తోడు నడిపి పోషించి రక్షించుకుని రాకడే కష్ట పరచుకోండి దేవా ఆటంకాలను తొలగించండి తండ్రి ఏసు ప్రభా చిన్న పట్ల చిన్న పాప పట్ల పట్ల గొప్ప అద్భుతం జరిగించడా సర్వశక్తి మంత్రుల నికే స్తోత్రముడు ఆయన నా తండ్రి జీవంగల దేవ నికే స్తోత్రముడు ఆయన ఆ బిడ గొప్ప అద్భుతం ఆచార్యక జరించిన కుటుంబం అంతా సాకిబిడిగా నిలబెట్టుకోమని పతక మహమా నీకే చెల్లిస్తున్నా అసలు నేను ఎస్ అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ మహాపరిషత్తు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి దేవా దేవ సర్వశక్తిగల దేవ పరిశుద్ధుడా బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రుల స్తోత్రాలను అయినా ఆకాశం ని సింహాసనం భూమి నీ పాదపీఠం తండ్రి నీ దగ్గర మొరపెడుతున్నాం దేవ దేవాతి దేవ రాజా తిరాజా అయ్యా వందనాల్ వందనాల్ వందనాల్ వందనాలు స్తోత్రాల్ స్తోత్రాలు నాయన దయగల తండ్రి ప్రభా శిఫ్టన్ గురించి మేం ప్రార్థిస్తున్నాం నాయనా చిన్న పాపం ప్రభా నువ్వు ముట్టండి తాకండి అయ్యా ప్రభా నీ దయగల వెకలతో ప్రభా భద్రపర్చం నాయన నీ దయగల అస్తంతో నాయన ముట్టండి తాకండి ప్రభా నీకే వందనాలు నీకు అసాధ్యమైనది ఏది లేదు నాకు తండ్రి పరిశుద్ధురా దేవా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచండి రెండు కిడ్నీలను ప్రవా బాగు చేయండి ప్రవా నీ సాక్షి బిడ్డగా ప్రవాళ్ళు ప్రార్థిస్తున్నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ఎద్ద ఇచ్చేయండి నాయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయగల దేవుడవ్ ప్రభా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగల దేవుడవు మహాపరిశుద్ధుడవ మహాదేవుడవ్ ప్రభా నీకే కోట్లాది వందనాలయ్యా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్న తండ్రి ప్రభా ఆ కుటుంబానికి మారు మనసు దా రక్షణ దా ఇచ్చేయండి ప్రభా నిసత్యం తెలుసుకోవాలా రక్షణ పొందాలా ప్రభా మరి ఆ పాపను ముట్టి స్వస్థపరిచిండి అయ్యా నీకే వందనాల తండ్రి దయగలతండి ఆ కుటుంబం లో ఉన్న ప్రతి ఒక్క ఇరుపులు ఇబ్బందులు తొలగించండి నాయన ప్రభావ బాబుకు కావాల్సిన ప్రభావ ప్రభా నాయన డబ్బులు సహాయం చేయండి మెడిసిన్ కు కావాల్సిన ప్రభా తండి నువ్వు డబ్బులు సహాయం చేయండి నాయన ప్రభా కుటుంబాన్ని దర్శించండి ప్రభా కుటుంబాన్ని బలపరిచండి ఆశ్చర్యభుత కార్యాలు జరిగించండి ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడండి బలపరచండి ప్రభా గొప్ప కార్యాలు వాళ్ళు చూడాలా ప్రభా సహాయం చేసి నాయన ఆ చిన్న పాపను ప్రభా ముట్టి స్వస్థపరిచి లేవనెత్తిని సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని ఏసయ్య పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైస్ మీరు చేసి ఆశీర్వాదం చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లాడన్నా సరే విజయ్ మనోజ్ అన్న బాబు కోసం ప్రార్థన బాబుకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి మావర్ షిఫాన్ కాబట్టి దేవుడు ముట్టాలా స్వస్థపరచాలా కుటుంబం రక్షణ ఉందాలా అలాగే డబ్బు కూడా ఇబ్బంది డబ్బు కూడా దేవుడు సాయం చేయాలా చేయండి అన్న షిఫాన్ షిఫాన్ ప్రభా పర్శునీ దేవా కల్వర్ సిల్లూరు ప్రభా మా పాపం శాప రోగాలు భరించి మూడలి దేవాని చూద్దాం ప్రతి సంవత్సరం మీద విజయం పొందిన సమాధి మీద విజయం పొందిన ఏసీ క్రీస్ నామంలా ఏసీ క్రిస్ గాయాల ప్రభావ మీ జీవాన్ని పక్షిసి నా ప్రభావ ఆరోగ్యం రప్పించండి బెల్ల బీపీ రక్తాన్ని అన్ని అవాయులు సమృద్ధి జీవం దండి మీ గాయాల ధర స్వస్థ పరిచి నాదివ సంపన్న ప్రతి అనారోగ్య దెయ్యాలు దురాత్మలు కాల్చి వాళ్ళ కుటుంబం మార్చండి జ్ఞానం తెచ్చని శాప పాపం తొలగించి విశ్వాసం స్వచ్ఛపరిచి డబ్బు సాధించండి మార్గం తెరవండి కుటుంబంలో శాంతి కలిగేసి కష్టం నష్టం తొలగించమని ఏ శ్రీ కృష్ణం పెట్టారు డైలీ ప్రేమిల మనోజన ప్రేరంశం చెప్తాడు చేయండి అక్క అన్న చెప్పాన ఇప్పుడు సార్ డయలిసి అవుతుంది డయలిసిస్ లో ఆడిపోవాలా కిడ్నీ స్వస్థపరచాలా విఘ్నంతో విడుదల పొందాలా వాళ్ళ రక్షణ పొందాలా బ్రదర్ ఓకే సరే మీరు చెయ్యండి చేసినాక అక్కడ నువ్వు చెయ్యి నువ్వు చేసినాక అక్క చేస్తుంది సో నా దేవ ప్రేమిలా కుటుంబం కొడుకు వాళ్ళ ప్రభా విగ్ర పాపం వాళ్ళు క్షమించండి నా దేవానికి వాళ్ళు చేసిన పాపం పాపం వేస్తే క్రిసిరత్వం కడగండి ఆత్మ జీవం కడగండి ఆ రెండు కిడ్నీ ప్రభా జీవాన్ని పోషించి స్వస్థపరచండి డాక్టర్ ఆశ్చర్యపడేలా ఆ డయలిసిస్ ఆగిపోలా కిడ్నీ మంచిగా ఉండాలా బ్లడ్ అన్ని అవైలబుల్ అనవరీ అక్షీకర్షి దయ్యాలని పాత బంధిస్తున్నాను అలా లూగేలా బార్య స్తోత్రం లో ప్రభ పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడు ప్రభ అతని నువ్వు సర్వాధికారి ప్రభ అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడవు నోటి మాట చేత మమ్మల్ని ప్రభను తండ్రి బ్రతికింపజేస్తున్నావు నాయన నీకు జీవమును పోసి మమ్మల్ని బ్రతికింపుస్తూ ప్రభ నడిపిస్తున్న దేవుడు ప్రభ ప్రేమ విషయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించిన దేవుడవు ఇద్దరు ముగ్గురు మధ్యలో ప్రభ మీరు నానన్ను సెలవిచ్చిన దేవుడవు మా ప్రార్థన ఇప్పుడు మీరు వింటున్నందుకు మీకు వందనాలయ్యా లేదండ్రి ప్రేమ శిశుడు విషయంలో తండ్రి ఆమెకు రెండు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి ప్రభా డయాలసిస్ స్టేజ్కి వచ్చేసింది తండ్రి కృపగల ప్రభా ప్రతి అవయవంలో మీకు జీవమును పోసి బ్రతికించ చేయమని ప్రార్థిస్తున్నాం అబ్బిడ నార్మల్ గా రావాలా నా సంపూర్ణమైన ఆరోగ్యం నడినత్తి నుంచి వరకు ప్రతి అవయవంలో సంపూర్ణ స్వస్థత దయచ్చేయండి ఆయన నా తండ్రి ప్రభా మీరు శరీర గాయములు ప్రభ తండ్రి తల నుంచి అరికాల వరకు ప్రభా గాయములు పొందిన దేవుడు నీ గాయముల ద్వారా మాకు స్వస్థతని దేవుడు ప్రభా యొక్క కనికరించండి ప్రభ విగ్రహారాధికలుగా ఆ నీళ్ళ నుంచి వస్తున్న బిడ్డను తండ్రి ముట్టి స్వస్థపరిచి ఆ కుటుంబానికి రక్షణ దేయండి ఆ బిడ్డ ద్వారా ప్రభా కుటుంబం కృపను అనుకరించండి వేసి కర్ణించండి ప్రభా నీకు కనికరం తో ప్రభా బిడ్డను మీరు ముట్టండి హాస్పిటల్ ఆ బిడ్డ చుట్టూ మీ అగ్నిని కంచిగా వేసి అంధకారం మంత్ర చీకటి దురాత్మ శక్తులని ఏసు నామంలో కాల్చి వేస్తున్నా దేవన గొప్ప కృప ప్రభా బిడ్డీ ఎదుగుటకు నీ కుటుంబం అంతా రక్షణలకు వచ్చేటకు ఒక నూతన ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం ఆ విడు జీవితంలోన తండ్రి మరి ఎన్నో రకాలుగా నా తండ్రి సమస్యలతో కిడ్నీ ఫెయిల్ అంటే సంపూర్ణమైన తండ్రి శరీర సమస్యల కాబట్ ఆ బిడ్డను మీరు కరుణించండి ఒక్కసారి ఆ బిడ్డను మీరు చూడండి తండ్రి ఆ బిడ్డను మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి అదే విధంగా ప్రభావి ఆర్థికంగా వారు ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి ప్రభా మరి ఆ బిడ్డకు కావాల్సినటువంటి సహాయం కూడా మీరు దయచేయండి నాయన నా తండ్రి ఆ బిడ్డ కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ బిడ్డ ద్వారా కుటుంబంలో నూతన కార్యములు జరిగించమని రక్షణకు మార్గంలు తెరవమని సంపూర్ణ స్వస్థత దయచేస్తే ప్రభాత నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రభాక బిడ్డలని సన్నిధికి రావాలని ఆయన గొప్ప కార్యం జరిగించమని ఏ కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి కూడా చేస్తాను మనజనం బ్లెసింగ్ ఇచ్చేస్తాడు సరే చూద్దా గొప్పదేవాన్ని పొందాల చేసిన ప్రార్థన తీర్చండి నివా ముఖ్యంగా ఈ శోభ ఇప్పుడు రక్షణ నేర్చండి కుటుంబంతో రక్షణ పొందాలా నివా ని సాక్షిగా జీవించలాగా మీరే సాయం చేయండి పరిశుద్ధమేవాన్ని కొందంగా చేస్తున్నాం కుటుంబంతో ని సాక్షిగా జీవించాలా దేవ వాళ్ళ మీరు సాయం నేర్చండి శ్రీకు మీరు తెచ్చండి గొప్పదని కొందంగా చేస్తుందని స్వస్థపరిచ దేవుడు మీరే నమ్మాలా ఈ శోభ మీరే సాయం సంస్థలు చెల్లించుకుంటాం శోభా అన్నింటికి ఉపయోగించుకుంటాం శోభ మీరే విధంగా తెచ్చండి విజయం పొందించేలాగా మీరు సాయం ఇచ్చింది గొప్పదే కొందంగా చేస్తున్నాం కుటుంబ సాక్షి ఉండేలాగా మీరే సాయం నేర్చండి కోసం ప్రశ్రమేష్ ఆ చిన్న బిడ్డను మీరు స్వస్పరచు బ్రదర్కి మీరు కావాల్సిన అవసరాలు తీర్చండి బిడ్డ కిడ్నీ రెండు కిడ్నీ ఫెయిల్ అయినా కావాల్సిన అవసరాలు తీర్చి డబ్బు మీరు సాయం తెచ్చేసి విడుదల అది ఇచ్చండి పొందే కొంత చేసినాం మన కుటుంబం రక్షణ పొందులు మీరు సాయం తెచ్చండి ఇద్దరు కోసం ప్రశ్రమ స్వస్థపరిచి సిద్ధపరచుకొని సాక్షి జీన్స్ లాగా సాయం తెచ్చేసి విడుదల అది ఇచ్చేయమని ఏసిన ప్రవేశ వెళ్ళప్పుడు సదాకాలం మనకేం కుటుంబంకు బ్రదర్ సిస్టర్ కు మన తన అనారోగ్యంలో వాళ్ళ కుటుంబంకు మనందరికీ ఆ కలవరిశలో చూపించిన కృప సదాకాలం మన అందరితో ఉండు కాక అమీన్